గౌతమ బుద్ధుడు అసహజ ప్రాణాయామ రీతులన్నింటినీ తీసేసి సహజమైన ప్రాణాయామము అంటే కుంభకరహిత ప్రాణాయామము దాన్నే ఆనాపానసతి అన్న అద్భుతమైన విధాన్ని తాను స్వయంగా కనుక్కున్నాడు కనుకనే బౌద్ధము అంత అద్భుతమైన సత్య మార్గం అయితే ఒకసారి ఒక ఆయన గౌతమ బుద్ధుడిని అడిగారు స్వామి మీ అంతటి వాడు నేను అనుకుంటున్నది ఏమిటంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు మీ తర్వాత మీకన్నా ఇంకెవరూ లేరు ఇంతకుముందు ఎవరూ లేరు ఇంకా తర్వాత కూడా ఎవ్వరూ రారు అని నేను అనుకుంటున్నాను అని ఒక ఆయన గౌతమ బుద్ధుడితో అన్నప్పుడు ఆ మహాత్ముడు ఆ పరమాత్ముడు ఏమన్నాడంటే పిచ్చివాడా నా లాంటి బుద్ధుడు ముందు కొన్ని లక్షల మంది ఉన్నారు నా తర్వాత కూడా కొంతమంది లక్షల మంది వస్తున్నారు నీకు గతము తెలియకుండా భవిష్యత్తు తెలియకుండా ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నావు అలా ఎప్పుడు తెలియకుండా మాట్లాడకు నా మీద ఉండే మూర్ఖ అభిమానం ఇలాంటి స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నావు కానీ నీకేమీ తెలియదు నాలాంటి బుద్ధుడు ఎంతోమంది ఉన్నారు గతంలో ఇంకో ఎంతోమంది వస్తారు అని అద్భుతంగా ఆయన సెలవిచ్చారు అంటే అర్థం ఏమిటి గౌతమ బుద్ధుడు లాగానే ఆనాపానుసతి కనుక్కున్న వాళ్ళు కోకొల్లలు అంతకు ముందు ఉన్నారు అంటూ తర్వాత ఉంటారు సహజంగానే ప్రతి ఒక్కళ్ళు సత్యాన్ని కంచుకోవాలి అనుకున్నప్పుడు చివరిగా చేరే స్థితే ఆనాపానుసతి చివరిగా కనుక్కునే ఉపాయమే ఆనాపానుసతి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను రామాయణ కావ్యకర్త అయిన మహర్షి వాల్మీకి కూడా ఇదే ప్రవచించాడు రామాయణంలో ముఖ్యంగా ఈరోజు రెండు త్రి పదాలను నేను మీకు ఇస్తాను త్రిపదాలంటే మూడు పదాలతో కూడుకున్న రెండు సంహితలను మీకు ఇస్తాను అంటే మూడు పదాలు మూడు పదాలు రామాయణంలో వాల్మీకి మహర్షి మనకందరికీ ఇచ్చింది ఒక త్రిపదను మీరు ఇప్పుడు వింటారు ఈ త్రిపద ఏంటంటే త్రిపద అంటే మూడు పదాలతో కూడుకున్నది వానరుడు వాయుపుత్రుడు ఆంజనేయుడు వానరుడు అంటే కోతి లాంటి బుద్ధి ఉన్నవాడు కోతి లాంటి మనస్సు ఉన్నవాడు మనసు నిలకడలేనివాడు వానరుడితో సమానం ధ్యానం చేయని వాళ్ళందరూ ఆనాపానసతి చేయని వాళ్ళందరూ వానరులే ఆనాపానసతి చేసి సిద్ధం సిద్ధత్వం పొందిన వాళ్ళందరూ ఆంజనేయ స్వాములే ఆనాపానసంటే ఈ వానరులు ఆంజనేయ స్వాములు కావాలంటే దానికి మార్గమే వాయుపుత్రులు కావాలి వాయుపుత్రుడు కావడమే ఆనాపానసత్తి అభ్యాసం చేయడం అని అంత ఎంత అద్భుతంగా వాల్మీకి మహర్షి చెప్పాడో మనకి సందేశం ఇచ్చాడో కనుక వానరు లాంటి మానవులు వాయుపుత్రులు కావాలి అంటే వాయువుని గమనిస్తూ ఉంటే వాయుపుత్రులు అవుతాం వాయువు ఎక్కడుంది నాసికలో ఉంది కనుక ఆ నాసికలో ఉన్న వాయువుని గమనిస్తూ ఉంటే గమనిస్తూ ఉంటే ఈ యొక్క మనో చాంచల్యం పోయి అంజనము సిద్ధిస్తుంది అంజనం అంటే మూడవ కన్ను దివ్య దృష్టి అంజనం వేసి భూత భవిష్యత్ వర్తమాన కారణాలన్నీ చూస్తాము కదా అంటే ఆంజనేయ స్వాములు అవుతాము వాయుపుత్రుడు కావడం ద్వారానే ఆంజనేయులమవుతాము ఎవరు చేయాలి వాయు ఎవరు వాయుపుత్రులు కావాలి వానరులంతా వాయుపుత్రులు కావాలి అప్పుడు వాయుపుత్రులంతా ఆంజనేయ స్వాములు అవుతారు కనుక వాల్మీకి మహర్షి కూడాను ఎక్కడ మంత్రోపాసన చెప్పలేదు మంత్రోచ్చారాన్ని చెప్పలేదు ఉపాసన చేయద్దన్నాడు ముఖ్యాసనమే చేయమన్నాడు ప్రధానాసనమే చేయమన్నాడు అదే వాయువుని గమనించడము ఆనాపానసతి చేయడము కనుక గౌతమ బుద్ధుడు కానీ అంతకుముందు వచ్చిన వాల్మీకి కానీ ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ చివరిగా కనుక్కునేది ఈ యొక్క సుఖ ప్రాణాయామాన్ని ఆనాపానసతని వాయుపుత్రుడు కావడాన్ని అలాగే రామాయణంలో ఇంకో మూడు పదాలు కూడా ఉన్నాయి మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం కట్టె కొట్టే తెచ్చే అని చెప్పేసి కట్టె అంటే దేన్ని కట్టేయాలి ఈ కట్టెని కట్టేయాలి తర్వాత దేన్ని కొట్టాలి మనస్సును కొట్టాలి దేన్ని తెచ్చుకోవాలి అంజనాన్ని తెచ్చుకోవాలి దివ్య దృష్టిని తెచ్చుకోవాలి ప్రకృతి అపారమ శక్తిని తెచ్చుకోవాలి సీతాదేవిని తెచ్చుకోవాలి కట్టె అంటే ఈ యొక్క శరీరం భౌతిక కాయం కనుక కట్టెను కట్టేసేయడం అంటే మనం ఆసనంలో వేసుకుని కూర్చోవడం అంటే ఒక కాలుని ఇంకొక కాలుతో కట్టేయడము ఒక చేతిని ఇంకొక చేతితో కట్టేయడము మన ఒక పెదవిని ఇంకొక పెదవితో కట్టేయడము కళ్ళను కన్ను కట్టేయడం అందు అలాగా ఈ కట్టెనంతా కట్టేసి కూర్చోబెట్టేస్తే చలనం లేకుండా అంటే స్థిర సుఖమాసనం తీసుకుంటే ఆ తర్వాత మనస్సును కొట్టాలి అటు ఇటు తిరిగే మనసు ఎలా కొట్టబడుతుంది అది ఏ చీపురు కట్టుతో కొట్టబడుతుందా కాదు అది వాయుపుత్రుడు కావడం అన్న దాంతోనే కొట్టబడుతుంది ఆనా పతి అన్న అద్భుతమైన ఆ పాశుపతాశ్రంతోనే అది కొట్టబడుతుంది కనుకనే కట్టే కొట్టే తర్వాత అప్పుడేమవుతుంది మనం తెచ్చుకుంటాం అద్భుతమైన దివ్య దృష్టిని తెచ్చుకుంటాం సీతాదేవిని తెచ్చుకుంటాం సీతాదేవి అంటే భూమిలోంచి పుట్టింది అంటే భూమి యొక్క శక్తి భూమి అంటే ప్రకృతికి చిహ్నం ప్రకృతి శక్తి మనలో విస్తారంగా ప్రవహిస్తుంది కాస్మిక్ ఎనర్జీ విల్ రిసీవ్ ద వెన్ ద మైండ్ ఈజ్ బ్లాంక్ మనసు శూన్యమైపోయినప్పుడు అపారమైన ప్రాణశక్తి మనలోకి ప్రవహిస్తుంది మన సహస్రారం ద్వారా దాన్నే గంగాదేవి అంటాం ఆకాశ గంగా అంటాం శివుడి రెండవ భార్య అంటాం శివుడి మొదటి భార్య అంటే పార్వతి మన నోట్లోంచి చూసుకునే ఇడ్లీ కాఫీ దోశ అదంతా కూడా ఆయన పార్వతి డైరెక్ట్గా ఎనర్జీ తీసుకుంటాము అనాపాన శక్తి ద్వారా చిత్తవృత్తి నిరోధం ద్వారా మైండ్ బ్లాంక్ అవడం ద్వారా సహస్రదం ద్వారా అదే ఆకాశకంగా శివుడి జటాజూటం ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీ మనలోకి ప్రవహించినప్పుడు ఆ సీత మనలోకి ప్రవహించినప్పుడు ఆ గంగాదేవి ప్రవహించినప్పుడు అప్పుడే భూమి సస్యశాలం అవుతుంది అప్పుడే మనం సీతారామలం అంటే సీతారామ కళ్యాణం జరుగుతుంది రాముడు అంటే ఆత్మ రాముడు అంటే జీవుడు ఈ జీవుడికి శక్తి రావాలంటే ఆ యొక్క తో పరిణయం కావాలంటే అది ఆనాపానసతతోనే సీతారామ కళ్యాణం జరుగుతుంది అంటే ఆకాశకంగా భూమి మీదకి వచ్చి ఈ భూమి దివిగా మారిపోతుంది సస్యశ్యామలం రకరకాల పంటలను పండించుకోవచ్చు మామూలు పొలంలో నీళ్ళు నీళ్లు వస్తే ఎంత ఆ మెట్ట కాస్త ఎంత చక్కటి మాగానవుతుందో ఈ మెట్ట జీవితం అంటే ఆనాపానుసత లేని జీవితమే మెట్ట జీవితం ఆనాపానుసత ఉన్న జీవితమే మాగాణి జీవితం అంటే మన జీవితాల్లోకి మానవ జీవితాల్లోకి ఆకాశగంగా ప్రవహించి మానవ జీవితాలు దివ్య జీవితాలు అయిపోయి అయిపోతాయి మామూలు భౌతిక దృష్టి దివ్య దృష్టిగా మారిపోతుంది ఈ మాంసపిండము మంత్రపిండంగా మారిపోతుంది దానికి ఆకాశగంగని మనం తీసుకురావాలి దీనికి భగీరథ ప్రయత్నం చేయాలి చేయవలసింది ఒక్క ప్రయత్నమే దీన్నే జీసస్ క్రైస్ట్ కూడా చక్కగా చెప్పాడు షీ కీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైట్ యస్పస్ట్ అండ్ దెన్ ఆల్స్ విల్ బి యాడూ అంటే ఒకసారి మీరు ఆ ఆకాశగంగాని ఆవాహన చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు కావలసిన ధర్మ అర్థ కామ మోక్షాలన్నీ పుష్కలంగా మీకు లభిస్తాయి దీన్నే భగవద్గీతలో చివరిగా సాంజేయడు ఉన్నాడు యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థోధనుర్తరహ తత్ర స్త్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్మతిర్మమ అని చెప్పేసి అంటే ఎక్కడైతే ఆ యొక్క అపారమైన యోగము ఉంటుందో అక్కడ ఎక్కడైతే ఆ అద్భుతమైన క్రియాశీలకమైన ధర్మబద్ధత ఆ అర్జున రూపంలో ఉంటుందో అక్కడ ఈ స్త్రీ అంటే అర్థము స్త్రీ విజయో విజయం అంటే మోక్షము భూతి అంటే అద్భుతమైన కామము మరి ధ్రువానీతి అంటే ధర్మము ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి ధర్మార్థ కామ మోక్షాలనేవి అనేవి ఈ చతుర్విధ పురుషార్థాలు పుష్కలంగా ఉంటాయి ఎక్కడైతే యోగం ఉంటుందో ఎక్కడైతే కర్తవ్యం నిష్ట ఉంటుందో అని చెప్పేసి సంజయుడు చెప్పాడు కనుక యోగ నిష్టనే కృష్ణుడు మరి కర్తవ్య నిష్టనే అర్జునుడు అంటున్నాము మనము ఈ యోగ నిష్ట ఈ కర్తవ్య నిష్ట మనం రెండు మన జీవితంలో ఉంటే యోగ నిష్టే ఆనా సతి నిష్ట కనుక ప్రతి మనిషి కూడాను రోజుకి ప్రతి ఒక్క తప్పకుండా వయసుకు తగినంత నిమిషాలు కళ్ళు ముసుకొని కూర్చోవాలి ఎలా కూర్చోవాలి మరొకసారి చెప్తున్నాను హాయిగా ఎక్కడైనా కూర్చోవచ్చు కింద చేప కూర్చోవచ్చు చేప లేకుండా కూర్చోవచ్చు మరి మనం చీకటి చేసుకోవాలి వీలంత చీకటి చేసుకోవాలి మరి ఆ తర్వాత గోడకు ఆనుకొని కూర్చోవచ్చు పడుకుని మట్టుకు కూర్చోయకూడదు ముసలి వాళ్ళు కూర్చోలేని వాళ్ళైతే పడుకుని కూడా చేసుకోవాలి కూర్చోగలిగిన వాళ్ళైతే ఆరోగ్యవంతులైతే కూర్చుని చేసుకోవాలి కుర్చీలో కూర్చోవచ్చు కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు రెండు ఒకటిదాన్ని ఒకటి క్రాస్ చేసుకోవాలి బ్రేళ్లలో బ్రేళ్లు పెట్టుకోవాలి బొటన్ మీద బొటన్ క్రాస్ చేసుకోవాలి తర్వాత ఈ ఆనాపానస్థతికి ఉపక్రమించే ముందు ఒక ఒక అర్ధ గ్లాసు నీళ్లు తాగి ఇంకొక అర్ధ గ్లాసు నీళ్లు పక్కన పెట్టుకుని అది అభ్యాసం అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత మెల్లిగా ఆ ఇంకొక అర్ధ గ్లాస్ నీళ్లు తాగాలి కనుక పూర్వ రోజుల్లో కమండలంలో నీళ్లు పెట్టుకునే వాళ్ళు యోగులు అంటే ఈ ఆనాపానిసర అభ్యాసం చేసే ముందు చేసిన తర్వాత ఒక అరగ్లాసు నీళ్లు తాగాలన్నమాట కమండలంలో నీళ్లు తాగాలన్నమాట తర్వాత ఈ ఆనాపానసలో వచ్చే ఈ యొక్క ఈ కాయానుపాసనలో వచ్చే బాధలన్నీ శుభ్రంగా అనుభవించాలి తర్వాత దివ్య దృష్టితో వచ్చే అనుభవాలు ఒకరికొకళ్ళు చెప్పుకోవాలి అంటే అదే సజ్జన సాంగత్యం ఇతర ధ్యానులతో మరి నాకు అవి అది పక్క వాళ్ళకి చెప్పుకోవాలి పక్క వాళ్ళకి ఏమేమి కనబడ్డాయి మనం చూడాలి ఈ చూడడం అనేది దానికి రోజు అభ్యాసం చేయాలి అంటే విపత్సన్ అనేది ఈ చూడ్డం అంటారు సీయింగ్ అన్నాడు క్యార్లో స్క్యాష్ పుస్తకాల్లో డాన్ సీయర్ అంటే చూసేవాడు ఋషి అంటే ద్రష్ట చూసేవాడు మనం ఆనాపానిసతి ద్వారా మనం సీయర్సం అవుతాము ఋషులమవుతాము ద్రష్టలమవుతాము దీన్ని ఇంకా అభ్యాసం చేస్తుంటే మహా అవుతాము రాజర్షి అవుతాము పూర్తి పరిపక్వత సాధించినప్పుడు మనం బ్రహ్మర్షి అవుతాము సకలము తెలుసుకుంటాము ఫస్ట్ ఋషి కావాలి తర్వాత రాజర్షి కావాలి తర్వాత బ్రహ్మర్షి అవుతాము వశిష్ఠుడు బ్రహ్మర్షి అయ్యాడు మరి మనం కూడా కావాలి వాల్మీకి అయ్యాడు మనం కూడా కావాలి జీసస్ క్రైస్ట్ అయ్యాడు బ్రహ్మర్షి మనం కూడా కావాలి ఋషి రాజర్షి బ్రహ్మర్షి ఋషి అంటే ఫస్ట్ సియర్ మనం మొట్టమొట్ట చూడాలి ఈ చూడడం అనేది ఈ మొదలవుతుంది సో ఆ యొక్క మార్గము ఆనా ఆన్ అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాసంత సతి అంటే కూడుకుని ఉండడం మన ఉస నిశ్వాసలతో మనం కూడుకుని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు ఎన్నో వేల మందికి ప్రస్తుతం లక్షల మంది కూడాను ఆనాపాన సతి అభ్యాసం చేస్తున్నారు అందరికీ కూడాను నాయ కా ఈ యొక్క శుద్ధి జరిగి రోగాలన్నీ శాశ్వతంగా పోగొట్టుకున్నారు వీళ్ళెవ్వరూ కూడా డాక్టర్ల దగ్గరికి పోరు మందులు పుచ్చుకోరు కనుక మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది డాక్టర్ చేతుల్లో లేదు మన ఆరోగ్యం మందుల చేతుల్లో లేదు ఆనాపాన సతి చేతుల్లో ఉంది కనుక వైద్య విధానంలో ఒక్క రూపాయి ఖర్చు అవసరం లేదు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎక్కడికి పోక్కర్లేదు ఏ నిమ్స్ హాస్పిటల్కి ఎక్కడికి స్విమ్స్ హాస్పిటల్కి ఎక్కడికి పోక్కర్లేదు ఎక్కడున్నారో అక్కడ కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి కనుక ఆటో ఛార్జీలు లేవు హాస్పిటల్ ఛార్జీలు లేవు మందుల ఛార్జీలు లేవు ఆపరేషన్స్ ఛార్జీస్ లేవు తలకాయ నొప్పి దగ్గరించి కడుపు నొప్పి దగ్గర క్యాన్సర్ వరకు అన్ని రోగాలు కూడాను ఆనాపానుసతి ద్వారానే పోతాయి లక్షల మంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు ధ్యానులు అభ్యాసకులు కనుక ఈ ప్రపంచం అంతా కూడాను భూ ప్రపంచం అంతా కూడాను అతి త్వరలోనే ఆనాపానుసతి మయం కాబోతోంది ఈ ఆనాపానసతి అనేది ఇదే ఉన్న ఒక్కగానొక్క ధ్యాన పద్ధతి కనుకనే బుద్ధుడు ఎన్నో సరికాని ధ్యాన పద్ధతిలో ఉన్నాడు అన్నాడు ఒకటే సరి అయిన ధ్యాన పద్ధతి అన్నాడు సరి ధ్యాన పద్ధతిని చేపట్టమని చెప్పాడు దీన్నే అష్టాంగ మార్గంలో సమ్మ సమాధి అన్నాడు అంటే ఎనిమిదవ పాయింట్ అయినా సరి అయిన ధ్యానరీతి అదే ఆనాపానసతీ కుంభకరహితమైన కేవల పూరక రేచకాత్మకమైన సుఖ ప్రాణాయామము అథవా ఆనాపానసతి ఈరోజు మనం ఈ ఆనాపాన సతి గురించి కూలంకషంగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము ఇంకొక విషయం కూడా పురాణాల నుంచి తెలుసుకున్నాము మూడవ కన్నుని వైకుంఠ ద్వారము అన్నారు ఈ వైకుంఠ ద్వార పాలకులే జయ విజయులు అంటే ఈ మూడవ కన్నుని తెలిపించే దాన్ని కాపలా కాసే ఆ యొక్క ద్వార పాలకులే జయ విజయులు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జయ విజయులు ఎప్పుడు ప ప్రహరీ ఉంటారు అంటే అక్కడ కాపల కాస్త అటునుంచి ఇటు ఇటు చట్టు తిరుగుతూ ఉంటారు ఈ నాసికల్లో కూడా అని వాయువు అటునుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతుంటుంది కనుక ఆ ద్వారా మనం ముచ్చటిస్తే వాళ్ళతో చర్చిస్తే వాళ్ళు కొంచెం మనం గమనిస్తే వాళ్ళు ఆగి మనల్ని రూపలు పంపిస్తారు అంటే వైకుంఠ ద్వారా తలుపులు తెలుసుకొనిస్తారు కనుక ఎప్పుడైతే మనం ఆనాపాన శస్తామో అంటే జయ విజయాలతో కలిసి ఉంటామో అప్పుడే మన మూడవ కన్ను తెలుసుకునేది వైకుంఠ ద్వారా తలుపులు తెలుసుకునేది వైకుంఠలోక ప్రవేశం చేసేది వైకుంఠలోక వాసులమయ్యేది అచ్చిర కాలంలో కనుక ఈ విపసన అంటే సుదర్శన చక్రం అంటే ఈ యొక్క మూడో కన్ను అంటే ఆజ్ఞాచక్రం అంటే ఇవన్నీ పర్యాయ పదాలే దానికి మార్గము జయ విజయలతో చెలిమి అంటే ఆనాపానశ చేయడము ఎవరైతే జయ విజయాలతో చెలిమి చేస్తారో అంటే శ్వాస మీద ధ్యాస పెడతారో అనాపానుసతి అభ్యాసం చేస్తారో వారికి ఇహలోకంలో జయమో పరలోకంలో విజయము ఎవరైతే ఇది చేయరో వాళ్ళకి ఇహలోకంలో జయమో లేదు పరలోకంలో విజయము అంతకన్నా లేదు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని ఝటరే శయనం అంతే అంతకన్నా అక్కడ ఏమీ ఉండదు కనుక అందరూ కూడాను ఇహలోకంలో జయానికి పరలోకంలో విజయానికి జయ విజయలతో మనం కలిసి ఉందాం ఉచ్స నిశ్వాసలతో కలిసి ఉందాం మరి వైకుంఠలోక వాసనం అవుదాం మరి ఈ తిరుపతి పట్టణంలో మరి ఇది ఇదే కనుక వైకుంఠలోకం వాసన అయితే ఇదే కనుక వైకుంఠలోక తలుపులు తెచ్చుకునే స్థలం అయితే ఈ తిరుపతిలో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆనాపాను విధిగా చేయాలి కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంతకన్నా వేరే మార్గం లేదుగాక లేదుగాక లేదుగాక లేదుగాక లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ డి శివప్రసాద్ గారు ఇప్పుడు ఈ ఆనాపానుసతి యొక్క క్యాసెట్ మీరు విన్నారు ఇప్పుడు వెంటనే విన్న వెంటనే మనం ఆనాపానసతి అభ్యాసం చేస్తాం దయచేసి అందరూ కాళ్ళను కట్టేసేయండి చేతులను కట్టేసేయండి నోరును కట్టేసేయండి కళ్ళు రెంటిని కట్టేసేయండి మస్తిష్కాన్ని కూడా కట్టేసి శ్వాస మీద ధ్యాస ఉంచేయండి దయచేసి లైట్లన్నీ ఆఫ్ చేసేయండి చీకటి చేసుకున్నారా చక్కగా హాయిగా కూర్చోండి గోడ కానుకొని కూర్చోండి కాసేపు కూర్చోబోతున్నాం మనం కనుక మా అందరూ కళ్ళు మూసుకుని కూర్చోండి మనం శ్వాస మీద ధ్యాస చేయబోతున్నాం ఆనాపానుసరి అభ్యాసం చేయబోతున్నాం నేను కాస్త మన వేణుగానం ఇస్తాను కొంచెంసేపు అది వింటూ మీరు శ్వాస మీద ధ్యాసలోకి వెళ్ళిపోండి ఎంతసేపు కూర్చోవాలో అంతసేపు కూర్చోవండి కనుక కాసేపు నేను వేణుగానం ఇస్తాను मन अंदर कल ध्यान से अगे आनापाशति अभ्यास ओके प्लीज़ क्लाज युर्यज अंडोट ओपेन युवर ईज अल यू कंप्लीट युवर टोटल मेडिटेष ध्यान अंत परस वरक विपसन अन भाव दिवत अभ्यास अंत त्वर प्रगति साधिस्टर चुस्क महदेव ओके अंदर कल्लुमूस